కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై ఐదు ఏటి పరిణామము మమ్మేలాడిగేరయ్యా గాటపు హరియొక్కడే గతిమాకికనయ్యా మరుగుచూ శ్రీహరి మాయలో చిక్కినయట్టు గరిమల కుల కాంతల కాగిట చిక్కితిమయ్యా తిరముగలములు దిగమింగినయట్టు సొరిది చవులు మింగుచునున్నారమయ్యా జనని గర్భములోన చక్కగా మునిగినట్టు మునుకొని నిద్దురుల మునిగిన్నారమయ్యా చనవున కర్మమనే జలధిలోనున్నట్టు ధనధాన్యాల నడుమ తగిలివున్నారమయ్యా పేదవాడు నిధి గని పెక్కువ బతికినట్టు గాదిలి శ్రీ వెంకటేశుగని చలగితమయ్యా ఈ దశ మొక్కే దైవమెదురుగా వచ్చినట్టు ఆ దేవుడే మాకు అంతరాత్ముడాయనయ్యా